నడిపించను నా దీవానికి పరిశుద్ధంలోని వాక్యం ద్వారా పరిశుభ్రచని నా దీవానికి పరిశుద్ధ ఆత్మాభిషేకం దాన్ని నా దివానికి ఆత్మ నడిపింపు దకని మా సుద్ధి తొలగించండి పాటధర వాక్యం నడిపించండి నా దేవాన్ని ఆకలి బాగుపంది అలాగే మా విమోచన దగ్గర దగ్గర ఉంది అరలియ నాది ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయని పాట ధర వాకి నడిపించి శీఖర్ శిఖరు దిగ్జాలు కాల్ చిత్రాత్మ కాల్ చేసి హరలియ సంపున విడిపించి నీ పోలిగా మార్చి మలిస్తున్నా ప్రేజ్ ఆదర్శిస్తారో పాట పాడండి గుర్తిరిగి తెలుసుకో ఏ గుంపులు నుండివో ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో జాగుస్యకా వేగ మేలుకో జాగుస్యకా వేగ మేలుకో ఏ గుంపులు నుండివో ఎరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో మరణమనే ముదటి గుంపు మరణి గుంపు నిర్జీవపు గుంపు మరణమనే మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు దురాత్మ బలముతో తిరిగడి గుంపు దురాత్మ బలముతో తిరిగడి గుంపు ఏ గుంపుల నుండుో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో మెచ్చుకొనటకిచ్చకంబులాడడి గుంపు నులివెచ్చని గుంపు మెచ్చుకొనటకిచ్చకంబులాడడి గుంపు నులివెచ్చని గుంపు చచ్చి ఉండినా సమాదుల గుంపు చచ్చి ఉండినా సమాదుల గుంపు ఏ గుంపుల నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపుల నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో కరుణ లేక కఠినమైన కరుగని గుంపు గుర్తెరుగని గుంపు కరుణ లేక కఠినమైన కరగని గుంపు గుర్తెరుగని గుంపు కరకు గలిగినా కఠోరపు గుంపు కరకు గలిగినా కఠోరపు గుంపు ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో క్యం అనగానే మొయరుగని గుంపు వినని అని గుంపు ఏసు వాక్యం అనగానే మొయుగని గుంపు వినని అని గుంపు ముద్ర వైజినా నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఎరి గుంపుల నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ధర ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు కయ్యపు గుంపు ధరణి నరుల దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు పరమ తండ్రిని ఎదిరించడి గుంపు పరమ తండ్రిని ఎదిరించడి గుంపు ఏ గుంపులో నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపుల నుండి ఓ ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో క్రీస్తు సంఘం ఎరుగని గుంపు గుర్తెరుగని గుంపు క్రీస్తు సంఘం అనగానేమో ఎరుగని గుంపు గుర్తెరుగని గుంపు క్రీస్తు బోధను ఎదిరించడి గుంపు క్రీస్తు బోధను ఎదిరించడి గుంపు ఏ గుంపులో నుండివో ఎరిగి తెలుసుకో గుర్త గుర్తెరిగి తెలుసుకో ఓకే సార్ ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం సూత్రం ప్రభా పరిషిద్దు గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వన్నానిసయ అబ్రాహాంశాఖ యాకబుల గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవన్ గల తండ్రి నీకు వన్నానేసయ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపర్చుకున్నైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రవా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రమించిన తండి నీకు వన్నాలేసయ్య ఈ దినం ఎంతమంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా గొప్ప దేవా నికేస్త పులి స్తోత్రాలు అర్పించడం అయినా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావి వాక్యాన్ని ధ్యానించడంకు సన్నిధికి వచ్చినాం ప్రభావ మీకు సింహాసనం ఆశ్రయించడం ప్రభా మీ పాద సన్నిధికి వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మరి అలాగా మీ పాదాలు చెంత మేము చేర్ణం మీరు మాతో మాట్లాడండి అనేక మంది విషయాలు మీకు పశుదాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించేలాగన మాకు ఆత్మీయ నేతలు ఇప్పండి ప్రభావ మీకు ప్రేమ మారుదీవులకు కుమ్మరించండి పశుధాత్మ కార్యం బలంగా జరిగించిన అయినా రాణబెడ్డి నడిపించండి మీ వాక్యం ధ్యానించబోతున్నాగా మా స్థానంలో ప్రభావ మీరుంటే ప్రభావ ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటిస్తారో మా స్థానంలో మీరుంటే ప్రభావ ఏ రీతిగా ప్రభావతి చెప్తారో ప్రభా ఆ రీతి మేము చెప్పులాగిన మీ తలంపు మీకు సరళత సంపూర్ణత పరిషదత మీ ఆత్మ నడిపింపు మాకు నడిపించమని యేసుక్రీస్తు పరిషద నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హల వియ యాకోబరాశన నుంచి మనం వాక్యాన్ని మనం చూస్తున్నాము యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో నుంచి మనం ఒక వాక్యాన్ని చూస్తున్నాము రేపేమి సంభవించను రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు సేపు కనబడి అంతలో పోవు ఆవిరు వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలను చూడండి ఇక్కడ యాకూబ్ అనే భక్తుడు దేవుని బిడల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ పత్రిక ఆయన మనం చదివినప్పుడు ఎంత ఎంత క్రైస్తవులు ఏ రీతిగా జీవించాలా క్రైస్తవ జీవితం అంటే ఏంది అనేది ఇక్కడ శ్రమలో ఉండా పోయినప్పుడు నువ్వు విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా ముఖ్యంగా ఇది శ్రమల కాలం కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు శోధలో ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలా కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకపోతే ఆయనకి ఇష్టడుగా మనం జీవించలేము కదా కాబట్టి ఆయనకి ఇష్టడుగా మనం జీవించాలంటే మనకు విశ్వాసం అనేది మనకు ఉండాలా ఈ విషయం మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకు ఆ రీతిగా యాకోబు తన పత్రికలో వర్ణిస్తుందంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడల జీవితంలో ఎట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం ఏ రేపు ఏం జరగబోతుంది కూడా తెలియని పరిస్థితులు ఉంటారు ఒకటి ఏంటంటే నేను ఏసుప్రభు నమ్ముకున్నా ప్రభు నమ్ముకున్నా నా జీవితం ఆయనకి నేను సమర్పించుకున్నా అంతి అని చెప్పుకొని పోయేవాళ్ళే కానీ తర్వాత ఏం చేయాలో తెలియదు ఈ రోజు కూడా చాలా మందికి కాబట్టి ఆ తెలియని దాన్ని తెలియకుండానే ఆరాధిస్తున్నారు దేవుణ్ణి ఇంతకాలం నుంచి ఏసుప్రభు అంటాడు ఆ సమరేశ్వరితోటి అమ్మ మీరు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని మీకు ఆరాధిస్తున్నాము కాబట్టి ఆ కాలంలో అందిని ఆరాధించేవారు ఈ ఎరుశులంలో ఆరాధించరు ఆ కొండలపైన కూడా ఆరాధించరు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలా ఆ కాలం వస్తుందమ్మది ఆల్రెడీ వచ్చిందన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆ కాలంలో ఇది ఆత్మీయమైన విధానం ఆత్మీయమైన జీవితంలో పోతున్నప్పుడు నువ్వు ఏ రీతిగా దేవుని ఆరాధన చేస్తున్నావు కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఏ రీతిగా మనం ఆయనను మయంపరచగలుగుతున్నాం ఆయనను సంపూర్ణంగా గ్రహించగలుగుతున్నాం కాబట్టి ఆయన తెలుసుకొని ఆయన విధానాన్ని గ్రహించకపోతే మనం ఏ రీతిగా ఆయన బిడలంగా జీవించగలం కాబట్టి మనకి ఏం జరగబోతుందో మనకు తెలియదు అన్నట్టు ఆచారబద్ధంగా మతపరంగా జీవిస్తే నీకు ఏ విషయాలు కూడా నీకు తెలియవు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నాలుగవ వచ్చిన చూస్తాం మనం ఇవన్నీ శోధనలు కదా ఇవన్నీ మనుషుల్లో ఎప్పుడైతే మనము దేవునికి వాక్య దేవునికి విధేత చూపించకుండా ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనలో ఎన్నో అంతరమిస్తూ ఉంటాయి ఎన్నెన్నో విధానాలు మనకు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో తలంపులు ఉంటాయి ఎందుకంటే నీ హృదయం ఆయనకు సమర్పించకపోతే నీ హృదయం ఒక బలిపీఠం ఉండకపోతే ఆయన ఒక ఉండకపోతే నువ్వు బలిపెట్టం నువ్వు జీవితం నువ్వు జీవించకపోతే మీలో ఎలాంటి విధానాలు వస్తాయి ఈ రోజు క్రైస్తవ జీవితం ఎందుకు ఆ రీతిగా మర్చిపోయిందంటే వాళ్ళకి ఏం ఏం జరుగుతుంది తెలియదు వాళ్ళకి కానీ వాళ్ళు అనుకుంటారు మేము బతుకున్నాం కదా అని అనుకుంటున్నారు కానీ నువ్వు బతుకున్నా కూడా చనిపోయిన వాడివే ఎందుకంటే నువ్వు శరీరంగా జీవిస్తున్నావు కానీ ఆత్మలో చనిపోయిన వాళ్ళు కాబట్టి ఆ రీతి ఉండడానికి వీలు అది దేవునికి ఇష్టం లేదు ఆ జీవితం కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఎందుకు దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్నారు మనుషులు వాళ్ళు అనుకుంటున్నారు మీ జీవం ఏ పాటిది రేపు జరుగుతుందో మీకు తెలుస్తుందా రాబోయే దినాల్లో ఏం జరగబోతో మీకు తెలుస్తుందా మనం ఉంటుంది బహుశ్రమల కాలం కానీ ఈ రోజు కూడా చాలా మంది తెలియదు ఈ శ్రమల కాలంలో మనం ఎట్లా సిద్ధపడాలా మన ఆత్మీయ జీతం ఎట్లా మెరుగుపరచుకోవాలా అనేది తెలియదు చాలా మందికి కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ జీవం ఏ పాటిది అంటే మీరు అనుకుంటున్నారో జీవిస్తున్నారని మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతమై అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి నీటి బుడక తెలుసా నీటి బుడక ఎట్లుంటుంది అది రంగులు రంగులు కనిపిస్తూ ఉంటుంది నీటి మీద అది ఎప్పుడు కూడా మాయమైపోతుందో తెలియదు కానీ క్రైస్తవ జీతం అట్లా ఉండాలి అట్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ కానీ అట్లా ఉంటే నీ జీవితం ఏమై మాయమైపోయిందో నీకు తెలుసుదా కానీ ఈ రోజు మనం బ్రతుకున్నాం ఈ క్షణం వరకు మనం బ్రతుకున్నాం కాబట్టి బ్రతుకున్న మనం ఏం చేయాలా ప్రభు చిత్తం మనం బ్రతికి ఉండి ఇది అది చేతం అని ఇది అది చేయటం అంటే చేయటం కాదు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటం మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం చూడండి ప్రభు అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళను ఇప్పుడైతే మీరు మీ డంబంలు ఏందో అతిశయిస్తున్నారు ఇట్టి అతిశయము చెడ్డది కాబట్టి గర్విస్తున్నారు చూడండి దేవునికి అసహ్యమైంది గర్వించడం చాలా అసహ్యం దేవునికి విగ్రహాదం చాలా అసహ్యం ఆయనకి చూడండి కాబట్టి గర్వం ఉండొద్దు ఎందుకంటే మన ఈ క్షణం వరకు మనం బ్రతుకున్నాం ఆయన కృపనే మనలో ఏ గొప్పతనం లేదు మనలో ఏం లేదు ఆయన కృప ఆయన ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం ఇంతకాలం వరకు బ్రతుకున్నాం బ్రతుకున్నా మనం ఏం చేయాలా చూడండి ఏం చేయాలా రేపు సంభవిస్తుందంటే కాబట్టి బైబుల్ చెప్తున్న ఆ రీతిగా దేవుని బిడలు యాకూ బ్రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన కానీ ఆమోస గ్రంథంలో మూడో అదే ఏడో వచ్చినంలో ఏముందంటే మన దాసులైన ప్రవక్తులకు ప్రభుత్వాన్ని సంకల్పించింది బయలుపరచకుండా ప్రభువైన యుహోవా ఏది చేయడం కానీ ఇక్కడ ఏం చెప్తుండో మీకు రేపు ఏం సంబంధిస్తుందో మీకు తెలియదు మీ జీవం ఏం పాడదంటాడు ఇక్కడ అంటే వీళ్ళు రక్షణ పొంది కూడా నిర్లక్ష్యంగా జీవించే గుంపాలు ప్రభుని తెలుసుకుని నిర్లక్ష్యం చేసే గుంపు కానీ అక్కడ ఏం చూపిస్తున్నాడు ఆయన బిడ్డలకి ఖచ్చితంగా బయలుపరుస్తున్న విషయం కాబట్టి అందుకే యాకోబుకు బయలుపరిచినాడు కాబట్టి అందుకే యాకోబు ప్రకటిస్తున్నాడు ఈ వీళ్ళు ఉద్దేశించి ఈ క్రైస్తవులు అంటే ఇక్కడున్న ఈ సంఘానికి ఆయన పత్రిక రాస్తున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాలా అనే విషయము మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం శ్రమల కాలంలో మీ జీవం ఏ ఇంతవరకు నువ్వు బ్రతుకున్నావు నీ ఇంటి పక్కన లేరు ఎంతో మంది లేరు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు నేను అంతవరకు వాళ్ళకు సమయం ఇచ్చిండు కానీ ఎంతోమంది ప్రభుని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు అందులో ఎంతోమంది ప్రభుని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు అందులో మనం గ్రహించాలా ప్రభుని స్వీకరించిన వాడు నిత్య జీవానికి పోతాడు కానీ ప్రభు నమ్మి సువార్త వినకుండా చెప్పినా కానీ వినకుండా నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తే వాళ్ళ జీవితం నీటి బుడక లాంటిది అది ఎప్పుడు అంతమైపోద్ది ఎప్పుడు ఆవిరైపోదో తెలియదు అలాంటి జీవితము మనకు అవసరం లేదు చూడండి ఆయన చిత్తాన్ని చేసేవాళ్ళు మనం ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఏర్పరచుకున్నాడు మన అందరినీ పొందిన వాళ్ళందరినీ ప్రభు ఏర్పరచుకున్నాడు కానీ పిలువబడిన వారి అనేకులు ఏర్పరచబోని వారు కొంతమంది అని ప్రభు ఎందుకు చెప్పినట్టు మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు ఈ లోకాధితమైన జీవితంలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళు కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు అందుకే మన ఎప్పుడు కూడా మనకి పోరాటాలు జరుగుతూ ఉంటాయి మన అవయంలో దేవుణ్ణి ఆరాధించాలా దేవుని సిద్ధించాలా లేకపోతే లోకంలో జీవించాలా చూడండి ఎందుకంటే ఎన్నెన్నో మనం ఆ కోరుకుంటా ఉంటాం మాకు అది కావాలా ఇది కావాలా అన్ని కావాలా కానీ చూడండి ఏదైనా సరే నువ్వు ఏ రీతిగా అడగాల అనేది కూడా మనకు అర్థం కావాలా అందుకే ఇక్కడ అంటారు నాలుగో చిన్నంలో నాలుగో అధ్యాయంలో మీలో యుద్ధములు పోరాటంలో దేని వల్ల కలుగుతున్నాయి మీలో అన్నప్పుడు హృదయంలో గురించి మాట్లాడుతున్నా అక్కడ చూడండి మీ అవయములు పోరాడు మీ భోగెచ్చలు వెళ్ళే కదా చూడండి భోగెచ్చలు అంటే ఈ లోకాధీతమైన జీవితం కోరికలు తీర్చుకోవటం ఎన్నెన్నో పొందుకో ఏదో చేసుకోవాలా అవన్నీ అట్లా జీవిస్తున్నారు ఈ చివరి కాలంలో మనుషులు పోరాడుతున్న లోపట దేవుని వాక్యమును స్వీకరించకుండా ఈ లోకాధితమైన జీవిస్తున్నారు ఏదో సంపాదించుకొని ఏదో చేస్తుందని చెప్పి ఏదో వ్యాపారం చేసి ఏదో ఒక పాటు వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకొని ఉన్న వాళ్ళారా రేపు ఏం సంబస్య మీకు తెలుస్తుందా మీరు ఈ లోకంలోనే జీవిస్తున్నారు ఇంతకాలము ఆయన హెచ్చరించినా కానీ మీరు ఇంకా అట్లనే జీవిస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు మార్పు చెందండి ఇప్పుడైనా మీరు ప్రభుని స్వీకరించండి మీ జీవం ఏ పాటిది త్వరలో అంతం కాబోతుంది ఈ లోకం ఆయన రాక త్వరగా ఉంది ఇప్పుడైనా మీ జీతాలని సమర్పించుకోండి మీరు బతుకున్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తుంటారు కాబట్టి మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు వాళ్ళు ఏం ఆశిస్తారు దురాశలు దురుద్దేశంతో నువ్వు ఏది అడిగినా కూడా నీకు దొరకదు ఈ లోకమంతా ఈ రోజు కూడా దురుద్దేశంతోనే అడుగుతున్నారు మనుషులు కానీ వాళ్ళకి ఏమి దొరకదు ఎందుకు దొరకదంటే చూడండి మీరు ఆశించుకున్నారు కానీ మీకు దొరకను నరహత్య చేదురు మచ్చర పడుదరు నరహత్య చేస్తున్నారు ఎదుటి మీద ద్వేషము కోపము అన్ని చేస్తున్నారు కానీ సంపాదించుకున్నా నువ్వు ఆ రీతిగా జీవిస్తే నువ్వు సంపాదించుకోలేవు నువ్వు ఏది కూడా నువ్వు పొందుకోలేవు పోట్లాడుతున్నారు ఇద్దరం చేస్తున్నారు కానీ వాళ్ళ దేవుణ్ణి అడగనందున వాళ్ళకి ఏది కూడా దొరకదంట చూడండి మనం ఏది అడగాల ప్రభుని చూడండి మనం అడిగే విధానాల్లో కూడా ఏదోదో మనం అడుగుతూ ఉంటాం కానీ ఆయనకు ఆయనకు అనుకూలమైందో ప్రభు మనకిస్తాడు అది ఎంతో ఆలస్యమవుతుంది ఒక దశలో అది నెరవేరుతుంది ఒక టైం ఆలస్య ఆలస్యం అయిపోతుంది కానీ నీ నీకు ఏది అడగాలో కూడా నీకు తెలియాలి కదా ఈ లోకంలో మనుషులు ఏదైనా అడుగుతూ ఉంటారు మాకు అది కావాలా ఇది కావాలంటారు కానీ తప్పు కదా అడగడంలో కానీ మతైసు వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చేవాడు అంటున్నారు అడుగుడు మీకు ఏ పడను వెతుకుడి మీకు దొరకబడి అడుగు ప్రతివాడు పొందునున్నాడు పట్టుబడి తీవడం వెతుకుబడితే దొరుకునన్నాడు ఇవన్నీ ఎందుకు చెప్పిండు లోక శివార్తలో చూసినప్పుడు ఒకప్పుడు శరీరంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదో అడిగితే ఇస్తాడు వాగ్దానం ఉంది అంటారు కాబట్టి ఇస్తాడు కానీ అసలైంది ఏం చెప్పిన తెలుసా వర్షదాత్మక కొరకు అడగడాడు అది ఎవరు కూడా అర్థం చేసుకోలేదు ప్రజా ఈ వాగ్దానం మీకు వచ్చింది కాబట్టి నాకు ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు కానీ ఇస్తాడు దేవుడు నీకు కానీ అసలైంది నువ్వు అడుగుతలేవు నీకు కావాల్సింది ఆయనకి ఏం నీకు ఏం అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు మనకు అనుగ్రహించాడు ప్రభు నీకోసం అన్ని భద్రపరిచిన నీ నీ నీ జీవితం నీ లైఫ్ నీవు ఏ రీతిగా ఉండాలా ప్రభు కొరికి లోకంలో నీ కాల ముగియేంత అన్ని ప్లాన్ చేసి పెట్టాడు దేవుడు కానీ మనుషులు అది గ్రహించలేకపోయి అది గ్రహించాలంటే నువ్వు ఆత్మ సంబంధంగా తయారైతేనే అది నువ్వు గ్రహించగలవు నువ్వు శరీరంగా తయారైతే ఈ శరీరమైన లోకాచమైన జీవితాల్లో మనం జీవిస్తే అట్ ఎప్పుడు కూడా మనం తెలుసుకోలేదు అక్కడ అడుగుతుడు ఆయన వీళ్ళు ఏమడుతున్నారు ఇక్కడ దుర్దేశం తొడుగుతున్నారు కాబట్టి అక్కడే ఉంది వాళ్ళ విధానం అందుకు వాళ్ళు దొరుకుతలేదు వాళ్ళకి చూడండి కానీ పరశుదాత్మ కొరకు అడగమన్నాడు చూడండి పరుశుదాత్మ అంటే దేవుని ఆత్మ అంటే దేవుడే ద్రవ్యం మన హృదయంలో ఉంటే సమస్త మనకు అనుగ్రహించబడింది అందుకే పౌలు అంటాడు ప్రేమించే వారికి ఆయన సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారి మేలు కలుగుట్టకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎలుగుదూమనడు జరగబోతుందని చెప్పలేదు జరుగుతున్నవని ఎరుగుదు అంటే సమస్తాన్ని దేవుడు బయలుపెకు అనుగ్రహించాడు నువ్వు నువ్వు ఆయన పిలుపులో నువ్వు ఆయన ప్రేమించే వారిలాగా ఉంటే నువ్వు ఆయన పిలుపులో ఉంటే ఆయన సంకల్పం ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆయన సంకల్ప ప్రకారంగా నువ్వు ఆయన ఆయన ప్రణాయికులను ఉంటే నీకు మేళ్ళగలుగుతాయంట సమస్త అంటే నీకు ఏ మక్కడో అన్ని అవి జరుగుతావు అంట జరుగుతున్నవని ఎరుగుదుము అంటే ఆయన చూస్తున్న ఆత్మలో పౌలు కానీ మనం మనం కూడా అట్లా చూడాలా అనే విషయము ప్రభు జక్తుడు ఈ లోకాన్ని చూస్తే ఈ లోక విధానం చూస్తే నువ్వు ఎప్పుడు కూడా స్థితిలో నువ్వు అందుకే ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుందంటే ఎవరికి తెలుసు ఒక దేవుని బిడలు తప్ప ఎవరికి తెలియదు కానీ దేవుని బిడలని చెప్పుకునే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా జీవిస్తే దేవుడు ఎవరికి బయలుపరచాలా అందుకే పేతుడు తీర్పు దేవునింటి వద్దనే ఆరంభం కాలం వచ్చినది ఆల్రెడీ వచ్చిందన్నాడు తీర్పు జరుగుతుంది దేవుని బిడలించే స్టార్ట్ అవుతుంది నీతిమంతుడు రక్షించుర్బలం అయితే దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడుంటాడు ఎంత భయంకరం చూడండి రక్షించేవాడే పడిపోతే భక్తిహుల సంగతి ఏం కావాలా అసలే రక్షణ తెలియని వాళ్ళు ఏం ఏం పరిస్థితి కావాలా అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు అడుగడుగున మనం పరిశీలించుకుంటే దేవుడు ఎన్నో మనం మంచి చూపిస్తాడు బలగీతలు ఉన్నప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడినప్పుడు మనం చూపిస్తూ ఉంటే వాటిని సరిచేసుకో ముందుకు పోతూనే ఉండాలి ఒక దర్శించి ఒక దశ కానీ అక్కడ ఏం చెప్తున్నా అక్కడ సమస్తం దేవుడు సమకూడి ఇస్తాడంట దేవుడు చూడండి అక్కడ వాళ్ళు పోట్లాడుతున్నారు ఏమే చేస్తున్నారు దేవుడు అడిగినందుని వాళ్ళకి ఏం దొరకదు దురుద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారంట కాబట్టి మనం ఏం అడగాల దేవుణ్ణి చూడండి మన అందుకే ఈ చివరి కాలంలో మనం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి దశలో మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా ఎందుకంటే అడుగడుగున్న వాడు నిన్ను వాడు పొంచి ఉంటాడు పొదలో ఉన్న సింహం పొంచినట్టు గొర్రె పడడానికి ఎట్ట పొంచి ఉంటాడు కానీ వాడికి నువ్వు అవకాశం ఇవ్వడానికి వీలదు దేవునికి లోబడి అపవాది ఎదిరించమన్నాడు అప్పుడు వాడు మీరు ఎద్దకెళ్ళి పారిపోను అన్నాడు కానీ ఎక్కడ లోబడుతున్నారు నువ్వు దేవునికి లోబడి జీవిస్తే సైతం నీ నుంచి వెళ్ళిపోతున్న వాడు ఎందుకంటే వాడి నీ మీద అధికారం లేదు వాడి మీద నీకు అధికారం ఇచ్చింది వాడి బలం మీద నీకు అధికారం ఇచ్చింది మనకు తెలిసి వాక్యాలు కానీ వాడుకోమంతే ప్రతిదానికి మనం భయపడతా ఉంటాం కానీ మనం భయపడడానికి వీలేదు కదా నీకు సమస్తము దేవుడు జరుగుతున్నామని ఆ వాగ్దానం నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఆ వాక్యం చదివినప్పుడు మనం మన ఫ్యూచర్ గురించి మనం ఎందుకు బాధపడతాం కానీ ఇక్కడ వాక్యం చెప్పి తెలుసా మనం బ్రతికి ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని చేయాలంట ఇది అది చేయి చేసుకో చేయాలని చెప్పుకునేవంటే ఏం చేయాలా ఇది అది అంటే మన సొంత తంపులు కాదు మన సొంత జ్ఞానం కాదు దేవుని చిత్తాన్ని మనం ప్రకటించాలా మనం ప్రార్థన చేస్తాం పరలోకముందు తండ్రి నీ నామం పరిశుభరచుకొని కాక నీ రాజ్యం వచ్చింది కాక పరలోకమందు చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరు కాకంటే నెరవేరినగా పాట మనం ప్రార్థన చేస్తున్నాను అది ఎట్లా నెరవేరుతుంది నువ్వు దాన్ని నెరవేర్చాలి కదా ఆయన చిత్తము పర్లోకమందులు నెరవేరినంట భూమి మీద ఈ భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చాలంటే కదా ఈ లోకానికి మన ప్రభుత్వం అది నీకు అప్పచెప్పిండు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరలాగా మనం ఉండాలి ఏంది ఆయన చిత్తం అన్నప్పుడు అన్ని విషయాలు మనం అభివృద్ధి పొందుతుంది ఏమి చిత్తం నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వరకు అదే నాకు ఆహారం కాబట్టి చూడండి ఎన్నో ఉన్నాయి ఆయన చిత్తం అంటే ఎన్నో ఉన్నాయి అన్ని విషయాలు అభిర్భవంతో ఆయన చిత్తం సమస్తంలో కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళలాగా మనం ఉండాలా రోహన్స్ వార్తలు మనం సమరసితో ఆమె దగ్గర పో తర్వాత చెప్తాడు ఈయనకి ఎవరో ఏదో అన్నం తీసుకొస్తారేమో అని అంటే బోధకడానికి కూడా ఆహారం కావాలంటే నాకు నాకు అవసరం లేదంటారు ఆయన కానీ ఈయనకి ఎవరైనా స్పెషల్గా ఆహారం తీస్తారు అనుకున్నాడు కానీ నన్ను పంపిన వాళ్ళని చిత్తం నాకు ఆహారం అన్నాడు చూడండి ఆహారం అంటే దేనికి సంబంధించింది చూడండి ఆయన ఏ రీతిగా అక్కడ మాట్లాడుతుంది అక్కడ ఆయన చిత్తాన్ని నెరవేర్చే నెరవేర్చే నాకు ఆహారం ఉన్నాడు కానీ ఆయన ఆకలి ఆయన దాహం ఆయన దప్పిక ఏరిలాగా ఉంది కానీ అలాంటి దప్పిక మనకు కలిగి ఉండాలా అలాంటి దప్పిక మనకు కలిగి ఉండాలా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా అనే దప్పిక మనకు కలిగి ఉండాలా అని మన ప్రభు మంత్రులు మాట్లాడుతున్నాడు చూడండి అప్పుడు ఎప్పుడు మనం ఆ రీతిగా ఆయన ఆయన దప్పికను తీర్చగలం ఎప్పుడు మనం ఆ రీతిగా తయారవుతుంది ఈ లోకంలో మనం ఈ లోకాదీతంగా జీవిస్తే ఉండము ఆ రీతిగా ఉండం కానీ ఇక్కడ ఉంది చూడండి రోగిల రాసిన పత్రిక పన్నెండవదే మొదటి వచ్చినంలో ఇక్కడ చెప్తాడు పౌలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాచలమును బట్టి మిమ్మల్ని బతి చూడండి ఎప్పుడు మనం ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంటే నువ్వు ఆయనకి సంపూర్ణంగా నువ్వు నువ్వు సమర్పించబడితేనే గ్రహించగలం అప్పుడే మనం ఆయనలాగా మనం తయారు కాగ కాగలం పరిశుద్ధమును అనుకూలమైన ఆయన పరిశుద్ధుడు ఆయనకు అనుకూలంగా సజీవ అంటే సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలా త్యాగభూరితమైన జీవితం అంటే అదే కదా సమర్పించుకోవాలా దేవుని వాచ్యలు అంటే దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిపాడుకున్నావు ఇట్టి సేవ మీకు యుక్తమైంది ఈ లోకంలో మనం ఆయనలాగా మనం సేవ చేయాలంటే ఆయన చెప్పిన వాటి అన్నిటిని మనం నెరవేర్చాలంటే నువ్వు ఆయనకు సమర్పించుకోవాలా నీ జీవితాన్ని సంపూర్ణగా నువ్వు సగం సంబం కాదు సంపూర్ణగా మనం సమర్పించుకోవాలా బలిపీట జీవితం వాత నిబంధన కాలంలో మనం చూస్తాం బలిపీఠం కింద బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మణంతునే ఉంటుంది లేవేకాండలో మనం చూస్తాం ఆరోగ్యం ప్రాండం పదమూడు వచ్చినాల్లో మోస చెప్తున్నాడు అక్కడ మోసకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండదు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు కానీ అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు ఎప్పుడు నూని మీద బలి బలిపశలు అర్పించేవాళ్ళు అది వింపోయిన సువాసనగా ప్రభు సమర్పించకూడదు అది పాత విధాన పాత నిబంధన కాలంలో ఉన్న జీవన విధానం కానీ ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి ప్రతిదీ ఆత్మీయని అర్థం చేసుకోవాలా పాతవి గ్రతించే ఇదిగో సమస్తం క్రొత్తమని అంటే అన్ని కొత్తగా దేవుడు చేసినాడు ఆత్మీయమైన జీవితం ఆ జీవితంలో మనం ముందుకు పోతేనే సమస్త మనకు తేటగా మనం మనం చూడగలం మనం అనేకులు ప్రభుకులకు సిద్ధపచ్చగలం ఆ బలిపీఠం మీద బలిపశు అర్పించవాలి ఎప్పుడు అగ్ని ఆరిపోవద్దు అది అది ఎప్పుడు మనుతునే ఉండాలి అది ఎప్పుడు నూనె పోస్తానంటే నూనెంటే పశురాత్మ అభిషేకం నీలో ఆయన అభిషేకం ఉంటే ఆయన ఆత్మ ఉంటే నీళ్ళు ఎప్పుడు ఆయన వాక్యం నీలో మనుతునే ఉంటుంది నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలు చేయ శుద్ధి వంటిది కాదన్నాడు ఎలాంటి కఠిన నువ్వు వాక్యం చెప్పి మారాల్సిందే ఎందుకంటే ఆయన వాక్యంలో అంత పవర్ ఉంది కానీ పాత నిబంధన కాలంలో ప్రవక్తల్లో దేవుని ఆత్మ ఉండేటివి వాళ్ళు ఎంతగానో వాళ్ళు గంభీరంగా ప్రకటించారు దేవుని వాక్యాన్ని కానీ వ్రత నిబంధన కాలం వచ్చినప్పుడు మనకి అది మన ప్రవ్వే అది ప్రేమ రూపకంగా ఆత్మ మారింది చూడండి ఆయన ప్రేమ చూడండి ఆయన ప్రేమ మనుషులు మారుస్తుంది నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా మారదు ఆయన ప్రేమనే మనుషులు మారుస్తుంది కాబట్టి ఆయన ప్రేమను మనం ఆయన ప్రేమ మనలో మండాల ఆయన ప్రేమ నీలో ఎప్పుడు కూడా అగ్నివల్లి మండుతూనే ఉండాలా ఆత్మీయ దిశ మీరు అర్థం మనుషుల హృదయాల్లో దేవుని ప్రేమ ఉండాల చూడండి ఆయన సిలువు మీద వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు పక్క ఉన్నప్పుడు ఒక దొంగ చూసి ఆయన ఆయనకి ఏం చేసి అన్నీ చూసిండు ఆయన చూసి మేము ఇంత ఇంత పాపం చేసిన వాళ్ళం మేము ఇంత కూరలు మేము కానీ ఈయన ఏ పాపం చేయలే కానీ ఈయన మట్టికి సెలువ వేసి ఇంత భయంకరంగా చేస్తున్నప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఆయన దేవుడు ఆయన అప్పుడు ప్రఖ్యాతపడి ఆయన ప్రభా నీ రాజ్యంలో నేను జ్ఞాపనం చేసుకుంటావా అని దీనంగా అడిగిండు అక్కడ మీద ఒక దొంగ ఏం చేసిండు నువ్వు దేవుని కుమాడు కదా నిన్ను రక్షించుకొని మనం రక్షించుకోమన్నాడు అడు కఠినంగా మాట్లాడుతున్న అక్కడ కానీ అక్కడ కూడా మన ప్రభు దీనంగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మాట వింటే ఎలాంటి హృదయాలు అయినా సరే ఆయన స్వరం వింటే అది అది కరిగిపోవాల్సిందే పౌలు అంత కఠినంగా ఉండే సౌల్లాగా ఉన్నప్పుడు పౌలా పౌలాన్ని వేళన నన్ను హింసిస్తున్నావు నువ్వు ఎవరు ప్రభు అంటే నేను నిన్ను నువ్వు హింసిస్తున్నా చేసి ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట విని ఆయన ఎంతగా పశ్చాత్తాపం వచ్చింది అంటే ఆయన స్వరంలో ఆయన ఆయన ప్రేమ ఎంతగా మనుషుల మీద ఆయన ప్రేమ ఉండబట్టే కదా ఈ లోకంలో వచ్చిండు కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమ మనకు కలిగి ఉండాలా నీ ఆ ప్రేమ ఎప్పుడు కూడా నీళ్ళు మండుతూనే ఉండాలి అది చూడండి సజీవ యాగంగా మనం సంపూర్ణగా ఆయన సమర్పించుకోవాలా జీవితం ప్రతి క్షణం మనము ఆ ఆ మీద బలు అర్పిస్తూ ప్రార్థన విజ్ఞాపనలు అవన్నీ మనం అర్పిస్తూనే ఉండాలా ఎందుకు మనుషులందరూ పాప విముక్తి కలగాలని ఆత్మీయశలో కూడా మనం మన హృదయే బలిపీఠం మన ప్రవ్యే బలిపీటాన్ని సాదూషం కాబట్టి ఆయన బలిపీఠం లాగా మన హృదయంలో ఉన్నాడు మనం అర్పించబడాలా ఆయనకి సంపూర్ణంగా మనం అర్పించబడితేనే అది కాలువాల అది కాల్చబడితేనే అది ఇంపైన సంవత్సరాలగా ప్రభుకి చేరబడుతుంది శరీరకంగా ఉన్న జీవిస్తే అది కాల్చబడకపోతే శరీరకమైన క్రియలు కాల్చబడకపోతే అది ఎప్పుడు కూడా ఆయనకి ఇంపై సంవత్సరం ఉండదు అది ఆయన స్వీకరించడు కూడా నిన్నటి దినం మనం చూసిన వాక్యం కాబట్టి మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించబడితే మనం ఆయన సేవలో మనం వెళ్ళిపోగలం ఆ రీతిలో ఆ రీతిగా మనం ఉండగలం చూడండి ఈ లోకప్ప మరియాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన ఒకటం వల్ల పొందుడి కాబట్టి మన మనసును మారాలా రూపాంతం అంటే ఆయన సంపూర్ణ ఆయన పోలికలాగా మనం మార్చబడాలా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఎప్పుడో చెప్పిన దేవుడు ఆయన నువ్వు చదువుతూ ఉంటే ఆయన చిత్తం నీకు బయలుపరచబడతా ఉంటుంది కానీ దేవుని చిత్తం ఏందు ప్ర దేవుని చిత్తం ఎందుకు కదా నా జీవితంలో అంటే ఏం చెప్తాం దేవుని చిత్తం ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి కదా ఇక్కడ తెలుసుకోమని చెప్తున్నావు ఎప్పుడు తెలుసుకుంటే నువ్వు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే అది అది గ్రహించగలవు లేకుంటే నువ్వు గ్రహించలేవు అన్నట్టు కాబట్టి మనం అరిట్గా ఉండడానికి వీలు అని వాక్యం చెప్తుంది కాబట్టి చూడండి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో ఉండాలా విషయం జ్ఞాపనం చేస్తుంది అందుకే ఇర్మియా గ్రంథంలో నుంచి దానికి ఇర్మియా గ్రంథంలో నుంచి ఆరో అధ్యాయము దేవుడు ఎందుకు మన ఎలాంటి నిన్ను ఏ రీతిగా నిన్ను ఆయన నడిపిస్తున్నాడు నువ్వు ఏ రీతిగా ఆయన కొరకు జీవించాలా నువ్వు పత్తిది నువ్వు పరీక్షించాలా పత్తి నువ్వు ఎరగగలగాల తెలుసుకోవాలా అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం ఇరమిన గంధం ఆరో అధ్యాయంలో ఇరవై ఏడవ ఇక్కడ నుంచి చూస్తున్నాం మన ఇక్కడ వాక్యం నీవు నా జన్మల మార్గంలో తెలుసుకుని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూపు వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి చూడండి నా జనుల మార్గం తెలుసుకోవాలా కాబట్టి ప్రతిదీ మనం తెలుసుకోవాలా ఈ లోకంలో ఏం మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఏ రీతిగా ఉన్నారు అని మనం ప్రతిదీ మనం తెలుసుకోవాలంట మనం తెలుసుకపోతే వాళ్ళకి ఏ రీతిగా మనం ఆయన స్వార్థను ప్రకటించగలం దేవుడు ఎందుకు మనం నా రీతిగా మన ప్రభు మనం నిలబెట్టింది ఈ లోకంలో అది మనం గ్రహించాలా చూడండి ఆయన ఏం చెప్తున్నా అక్కడ నా జనుల మార్గం తెలుసుకొని చూడండి నా జనుల మార్గం తెలుసుకోవాలా అని చెప్తున్నా అక్కడ కాబట్టి ఇంగ్లీష్ బైబుల్లో వేరేలాగా ఉంది ఒక టవర్ నా జనుల మ నా ప్రజల మధ్య ఒక టవర్ మరియు ఒక కోటలాగా నేను ఏర్పాటు చేసినాను నువ్వు ఒక కోట లాగా ఉండాలా ఇంగ్లీష్ వైబుల్ ఎంత బాగుందో చూడండి నా ఒక టవర్ ఒక కోట అన్నప్పుడు ఒక ప్రాకారం కూడా సాధించింది కావలివాడు గురించి వాక్యం మనకి జ్ఞాపకానికి వస్తుంది చూడండి ఒక కోట లాగా నువ్వు నా కొండ నా కోట నాకు దాగు కొంచుకోవడానికి చేస్తాం మనం కానీ ఆయన కోట అన్నప్పుడు ఏ ఆయనలోకి నడిపించాలా నువ్వు మనుషుల్ని ఒక టవర్ లాగా ఉండాలా ఒక టవర్ ఒక ఒక టవర్ కనిపిస్తుందంటే మనం చూస్తాం సముద్ర ప్రాంతాల్లో సముద్రానికి చేప పట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అక్కడ ఉంటుంది మన ఒంగోలు సైడు రామాయణపట్నంలో ఒక పెద్ద టవర్ ఉంటుంది సముద్రం ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది ఈ జాలలో సముద్రంలో చేపల పట్టికి వెళ్ళినప్పుడు వాళ్ళ గుర్తు ఎక్కడెక్కడ సముద్రాలకు వెళ్ళిపోతారు కదా నైట్ పుట్టు అయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది ఆ లైట్ను పట్టుకొని అది ఎక్కడుందో గమ్యమైన పెట్టుకుంటా వాళ్ళు ఎక్కడ పోయినా చీకలు తెలియదు ఏ టైంలో ఎట్టడిపోయిందో అది చూసుకుంటూ ఆ టవర్ దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళు వాళ్ళు తెలుసు ఇక్కడ ఇది మా నా ఊరు మా ప్రదేశం మీ ముందే ప్రాంతం కానీ ఆ టవర్ లేకపోతే ఏం కావాలి పరిస్థితి ఆ సముద్రం ఎక్కడ ఎంత పొడిగుంది ఎవరు తెలుసు అది ఎక్కడెక్కడ తీసుకోతున్నట్టు కానీ ఆ టవర్ ఎప్పుడైతే చూసిందో వాళ్ళ ఆ లైట్ రెడ్ లైట్ ఎప్పుడైతే చూసిందో వాళ్ళు అది చూసుకుంటా ఆ సముద్ర మార్గం పోతూ వస్తూ ఉంటారు చూడండి అంటే మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే నువ్వు ఒక టవర్ లాగా ఉండాలా ఒక ప్రాకారం లాగా ఎత్తుగా ఉంటుంది కదా ఆ టవర్స్ అంటే అది కిందికుంటే ఏం కనిపించదు కానీ ఆత్మీయ దశ అర్థం చేసుకోండి నువ్వు ఎత్తుగా ఉండ ఉండవంటే నువ్వు సీఎను పర్వత మీద ఉన్న ఆయన ఆయనతో పాటు కాబట్టి పర్వతాలు కనిపిస్తాయి మనుషులకి గట్టు కనిపించవు కింద ఉన్నది కనిపించదు కానీ ఆత్మీయ అర్థం చేసుకుంటే నువ్వు ఆ రీతికి ఉండాలా వాళ్ళు తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మీయ అంటే పరలోక వాసిగా మనం ఉంటేనే కానీ అవి మనం చూడలేదు పై నుంచి చూస్తే హెలికాప్టర్ నుంచి పైన నుంచి చూస్తే కింద మొత్తం కనిపిస్తుంది ఏమేం జరుగుతుందో అది నువ్వు కింద ఉంటే పైన ఉన్నది కానీ పైన ఉన్న వాడికి కింద ఉన్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నీ స్థితి ఆ రీతికి ఉండాలా మన ఆత్మీయ జీవితంలో ఆ రీతికి మనం ఎదగాల ఒక దశ నుంచి ఒక దశకు మనం ఎదుగుతూ పోతున్నప్పుడే నువ్వు అలాంటి అలాంటి సేవలు మనం చేయగలం మనం చూడండి అక్కడ ఉంది వాక్యం చూడండి ఒక టవర్ లాగా దేవుడు పెట్టినట్టు అక్కడ వాక్యం ఇంగ్లీష్ మైబులో ఉంది కింగ్ జేమ్స్ వర్షన్ లో మనం చూస్తే మీరు తెలుసుకొని వారిని మార్గాన్ని వాళ్ళ వాళ్ళ మార్గాన్ని తెలుసుకొని వాళ్ళ మంచి మార్గాలు నడిపించొచ్చు ప్రయత్నించొచ్చు తెలుసుకోకుండా ఏం ప్రయత్నిస్తాం అందుకే మనం అన్ని తెలుసుకోవాలా ప్రభు నుంచి తెలుసుకోవాలి ఆయన నుంచి మనం నేర్చుకోవాలా ఆయన బయపరుస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక విధాలుగా ప్రభు మనతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరి ఒక రీతిగా మాట్లాడుతున్నప్పుడు మనల్ని తెలుసుకోవాలి మనం అంతా చూడండి ఒక మనం అన్ని తెలుసుకోవాలా దేవుని మార్గం ఏంది అనేది చూడండి ఆ రీతికి వాళ్ళు ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఒక ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంత బాగా సత్యం తెలుసుకున్నారు దేవుడు పిలుపుకుంది అంత కానీ చివరికి లాస్ట్ ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎత్తబడి సంఘం సిద్ధపరచంటే ఒక కరెంట్ షాక్ కుట్లేని అలాగనిపించింది నాకు తర్వాత వాళ్ళ బోధన తర్వాత మళ్ళీ చెప్పి వాళ్ళు సరి బోధ చూడండి అవి తెలుసుకోకపోతే వాళ్ళు ఎట్లా మనం ప్రభు వాక్యంలో మనం నడిపించగలం ఆ విధానంలో పోతేనే కదా వాళ్ళ మధ్యలో మనం పోతేనే కదా మనం అన్ని తెలుసుకోగలం కాబట్టి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోగలం ఎన్నో చూ చూడగలను అక్కడ చెప్పాడు దేవుడు చూడండి అందుకే నిన్న చెప్పింది అన్న ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడే అలాంటి అనుభవాలు మాకు ఇట్లా ఎట్లా అవుతుంది అన్న అని చెప్పంటే ప్రజలు ఆ ఫీల్డ్ లో ఉంటేనే మనకు అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి దేవాలని చెప్పిన చూడండి మనం పోకపోతే ఎట్లా అన్ని వస్తాయి పేతుడికి ఎట్లా వచ్చినాయి అన్నీ ఒకసారి వచ్చినాయి ఆ ఆయనకి ఫస్ట్ పశుదాత్మ వరం పశుదాత్మ వచ్చింది తర్వాత పౌష్ఠ వరం వచ్చింది తర్వాత సశ్వత వరం వచ్చింది తర్వాత కొన్నింటిలో వివేచన వరం వచ్చింది తర్వాత ఇంకేం వరాలు వచ్చినాయి ఆయనకి అన్ని దేవుడు ఇచ్చి ఇవ్వాలంటే మనం తెలుసుకోవాలని మార్గంలో మనం పోయినప్పుడే వాళ్ళన్నీ తెలుసుకోగలం ఈ లోక విధానం ఏ రీతిగా ఉందని ఆ రీతికి మనం పోకపోతే మన యుద్ధానికి పోతే యుద్ధ పరిస్థితి ఏం తెలుస్తుంది అక్కడ ఎవరు ఎట్లా కొట్లాడుతున్నారు ఎట్లా యుద్ధం గెలవాల ఏ రీతిగా యుద్ధంలో ఉన్న ప్రజలు చనిపోకుండా కాపాడాలని ఆ రాజు ముందుకు ఇస్తేనే కదా సైన్యాన్ని నడిపించేవాడు సైన్యాన్ని నడిపించే రాజు ముందుకు పోకపోతే ప్రజల సంగతి ఏం కావాలా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ వాక్యం చెప్తుంది రీతిగా వన్య చూపు వాణి గాను అంటే వన్య చూపువాడంటే వన్య చూపడం అంటే తెలుసుకునే వాళ్ళు వాళ్ళని పరీక్షించే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు వాళ్ళని లోహప తంటగా చేస్తా అంటే లోహపు తంటగా నేను వా లోహపు తంటగా నీకు వారిని నీకు లోహపు తంటగా నియమించిన అంటే వాళ్ళని నీకు నీకు ఇస్తేస్తున్నాడు దేవుడు జన్ములను మనకు అప్పచేస్తున్నాడు అందుకే యశా గ్రంథంలో మనం చూస్తాం నీకు వెలిగొచ్చింది లేమో తేజీలో మనం చూడము చీకటి జనంలో అమ్ముచ్చినది యహోవ మహిమ నీ మీద ఉదయించిన లేచి తేజమన్నారు అన్నారు చుట్టూ చూడము జన్లందరినీ ఎద్దకు తిరిగి వస్తే వాళ్ళందరూ నీ అద్దకు తీసి వస్తున్నారు వాళ్ళందరినీ వడ్డాను వాళ్ళు ధరించుకోమన్నాడు అంటే ఆత్మీయశలో మనం అర్థం చేసుకోవాలంటే ప్రభులు వల్ల ధరింపబడాలి కదా అలాంటి సేవ కొరకు దేవుడు మనందరినీ నడిపిస్తున్నాడు మనం ఆ మనం అర్థం చేసుకొని మనం ముందుకు పోవాలా అందుకే మన ఆ రీతిగా అలాంటి ప్రయాసాలు మనం పోతున్నప్పుడు ఎన్నో బలహీనతల నుంచి మనం పడిపోతూ ఉంటాం కాబట్టి క్రైస్తవ జీవితం ఎట్టుండదంటే అన్ని సమగ్రంగా సమానంగానే జరుగుతున్నాయి అని ఉంటాం కానీ ఒక బలహీనత వాళ్ళు చేస్తున్నారు ఏందన్నప్పుడు ప్రకటన గ్రంథంలోంచి మనం ఒక వాక్యం తీసి ఒక కొన్ని వాక్యాలు తీసి కంప్లీట్ చేస్తాం ప్రకటన గ్రంథంలో నుంచి ప్రకటన గంధం రెండో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎపేసి సంఘం అనే సంఘకు దూతకు ఇలాగో రాయము సంఘ దూత ఉన్నప్పుడు దేవుని సేవకులకే సాదుష్యం ఏడు నక్షత్రంలో తన కురి చేత ఏడు దీపస్తంభంలో మధ్య సంచరించి వాడు చెప్పే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మొదట సంఘ దూతకు చెప్తున్నాడు ఏడు నక్షత్రం ఉన్నప్పుడు ఏడు సంఘాలకు సాదుష్యము ఏడు మంది శివకులు కూడా సాధుషము నక్షత్రం ఉన్నప్పుడు దేవుని సేవకులు కూడా సాదుష్యమే కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రతి వాక్యాన్ని అది ఏ కాంటెస్ట్ లో చెప్పబడింది ఒక వేసిన నక్షత్రాలు రాలిపోయే నక్షత్రాలు సర్పంచే కూడా సాదృష్టంగా కనిపిస్తూ ఉంటాయి కానీ అది ఏ కాంటెస్ట్ లో చెప్పబడింది అనేది అర్థం చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడే మనకు దైవికమైన జ్ఞానం మనం చూసుకోగలం కానీ ఇక్కడ మనకు నక్షత్రాలు ఆయన కుడి చేతులు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడ ఉన్నావు ఈ రోజు ఇప్పుడు నువ్వు ఈ ఎక్కడ ఉన్నావు ఆయన ఆయన చేతులను ఉన్నావు ఆయన చేతులను ఉన్నావు తర్వాత ఏడు దీపస్తంభం వద్ద సంచలించేవాడు చెప్పు సంగతి అంటే ఆయన ఏడు దీపస్తంభాన్ని అర్థం చేసుకోవాలా మొదట చర్చు ఏపీసీ సంఘంకి వచ్చే వరకు స్టార్టింగ్ లో యోహోన్ పట్టి ఆయన చూస్తున్నప్పుడు సంఘంలో ప్రభువు ఉన్నాడు ఆయన బిడ్డల మధ్య ఆయన సంచరిస్తున్నాడు ఆయన ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడ సంఘం మధ్యలో ఉన్న ఎపిసి సంఘానికి వచ్చినప్పుడు సంఘం మధ్యలో ఉన్నాడు సంఘం ఆయన చేతిలో ఉంది ఆయనలో ఉన్నది కానీ లవదైక సంఘానికి వచ్చే వరకు ఆయన సంఘం బయటకున్నాడు బయట ఉన్నాడు ఇది ఇది మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఈ రోజు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే బిల్డింగ్స్ కాదు నువ్వు సంఘంలో లోపల ఉండి బయటకు కాదు ఎక్లిసి అంటే నువ్వు పిలబడిన వాళ్ళు కాల్ అవుట్ అని అక్కడ అంటే నువ్వు బయటకు పిలవబడిన వాళ్ళు నువ్వు నీ పిలుపు బయటకు పిలబడిన వాళ్ళు కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే చూడండి ఆయన చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి మనం దేని విషయాన్ని కూడా మనం అనుమానించొద్దు కానీ ఎప్పుడు మనం అనుమానిస్తా తెలుసా నువ్వు ఈ వాక్యాన్ని స్వీకరించినప్పుడే అది మనం గ్రహించినప్పుడే మనం దాన్ని పట్టుకొని ఉంటాం లేకుంటే గ్రహించకపోతే మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఇది జరుగుతుందా అని కానీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీ కష్టము నీ క్రియలను నీ కష్టములను నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అంటే క్రియలు ఉన్నాయి కష్టపడింది సహనం ఉంది అన్ని తెలుసు నీవు దుష్టలు సహింపులేవని అంటే నువ్వు దుష్టత్వం తీస్తున్న సహింపులేవు అపోస్తులు కాక తామే అపోస్తులు అని చెప్పుకుని వారి పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కవి కనుగొంటివి అంటే అన్ని బానే ఉంది చూడండి నీవు నా నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలవలేదని నేను ఎరుగుతును అంటే ఆయన నామం కోసం ఎంతగానైనా భారం భరించింది ఈ సంఘము అని చెప్తున్న ఎన్నో సహనం కలిగి ఎన్నో మంచి మంచి క్రియలు చేస్తున్నారు సహనం కలిగింది ఏది అబద్ధ బోధ ఏది సత్యమైన బోధ అని తెలుసుకుంటున్నాం మంచిదే తెలుసుకుంటున్నాం ఇది అబద్ధ బోధ అని కరెక్టే కానీ తెలుసుకొని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు సాహనం కలిగి ఏం చేస్తున్నావు ఇన్ని నీకున్నా కానీ కానీ ఒక్కటి మాత్రం నీకు లేదు ఎక్స్పెక్ట్ ఒక్కటి మాత్రం చూడండి మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ జీవితంలో మనం ఆయనకి సమర్పించకపోతే మనం ఆయన చిత్తాన్ని జరిగించకపోతే మనం సమర్పించకపోతే మనం నీ ద్వారా సేవ జరిగించ గుంపులో ఉండిపోతావు కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడండి నీవు సాహనం కలిగి కాబట్టి దేవుని బిడ్డలో సహనం ఉండాలా పతిదీ ఓచుకోవాలా పత్తిది మనం భరించాలా ఏసులో భరించాల పని మంచి చేసింది ఒక్కొక్కరు ఒక రీతి మేతరికి దుడికెక్కువ తోమాకు అనుమానాలు ఉంటాయి ఒక్కొక్కరు యహోన్ భక్తి అయితే ఎప్పుడు కూడా ప్రభుమిటే ఉంటాడు ఇవన్నీ ఆయన పట్టించుకోడు ఏ ప్రభులే చూస్తుంటాడు ఆయన అట్లా ఉండాలి మనం ఏదైనా సరే ఆరితికుంటే ఒక విధం ఒక్కొక్క ఒక విధంగా ఉంటుంది కానీ ఒకటి అన్నింటిని భరించలేదు మన ప్రభు కాబట్టి సేవ జీవితంలో మనకు అన్ని వస్తూ మనకి కానీ ఒక అన్నింటి భరించాలా తాలా ప్రభు ప్రేమను చూపించి మనం ముందుకుకోవాలా కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే నీవు స్థానం కలిగి నా నిమిత్తము భారము భరించి అలవలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకున్న ప్రేమ నీ వదిలితివి అన్నప్పుడు ఈ వాకింగ్స్ చదువుతుంటే ఎంత దుఃఖం అనిపించిందో ఎమిటే ప్రార్థన చేసి ప్రావా ఒకవేళ నేను ఆ రీతికి ఉంటాను నేమో నన్ను నన్ను నాకు చూపించిపోవ నేను ఇప్పుడే వాటి నుంచి బయటపడాలా నేను ఏ రీతిగా నేను ప్రార్థన చేసినా మొదట ఏ రీతిగా నేను ఎక్కడ పెడితే అక్కడ సేవకి ఎండలో వానలో ఎక్కడెక్కడ సేవకి ఒక జలుబు రాలేదు ఒక జ్వరం రాలేదు ఆశ్చర్యం ఒక టైప్ సేవకి వెళ్ళినప్పుడు పాత స్కూటర్ ఉండాలి ఆ పాత స్కూటర్ లో సిటీ మొత్తం తిరిగి వచ్చిన బోయి మొత్తం తిరిగి స్థితి మొత్తం తిరిగి వస్తే కానీ వర్షంలో పోయిన ఎక్కడెక్కడ తిరిగినావు ఆయనకు జ్ఞాపం ఉంది లేదా నాకైతే జ్ఞాపం ఉంది కానీ ఎంతగాని సాయంత్రానికి వచ్చేవరకు తల్లిలో వనుకుంటూ వచ్చినా కానీ ఒక జ్వరం రాలే ఒక తలనొప్పి రాలే రాలే ఎందుకు రాలేదు నువ్వు పోయేది ఆయన పని కోరిక నువ్వు పోతున్నావు అలాంటి తీవ్రమైన ఆసక్తి అవన్నీ ఒకసారి నేను జ్ఞాపం చేసుకుంటే నా హృదయము మండింది అంటే దేవుడు అంతా హెచ్చరిస్తున్నాడు కాబట్టి పత్తి క్షణం ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు మనను స్వీకరించాలంతే ఎందుకైనా హెచ్చరిస్తానంటే ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి లేకపోతే మనం నచ్చించిపోద్దాం చాలా మందికి హెచ్చరికంటే ఇష్టం ఉండదు ఏ ప్రభు శిష్యులు అని చెప్తే ఇది కఠినమైన మాట ఎవడు నేను నిలగనాడు అని అక్కడి నుంచి అనేక వెనక తీసిండు కానీ పన్నెండు మంది శిష్యులు మాత్రం నిలబడారు చివరి వరకు మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతురు అంటున్నాడు ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళగలం ఏ రీతికి వెళ్ళగలం నువ్వేం నిత్యా మాటలు గలవాడు ప్రభావ అన్నప్పుడు పేతురు మిమ్మల్ని నేను మందిని నేర్పరచుకున్నాను మీ ద్వారా నేను ఈ స్టార్ట్ చేస్తానని అని చెప్పిండు అక్కడ చూడండి మనం మన ఆత్మీయ జీతం మన సాహసంలో కూడా ఎంతోమంది వెళ్ళిపోయినది కానీ బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు తిరిగి రావాలనే కదా మన ఆశ చూడండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఇది కఠినమైంది అంటారు ఎందుకు కఠినమైంది ఏం కఠినం కాదు నువ్వు ఆయన ప్రేమను గుర్తించిన వాడు అయితే ఆయనలో సంపూర్ణ నువ్వు సరి చేసుకో ముందుకు వెళ్ళిపోతావు కాబట్టి మన ఆత్మీయ జీతం అట్లా ఉండాలి ఎందుకంటే ఇక టైం లేదన్నట్టు కాలం బహుసమీ తక్కువగా ఉంది చాలా తక్కువగా ఉంది ఎంత త్వరగా వాటి అన్నింటించి మనం బయటపడితే నిన్న దీనం చూసినాం లక్ష్యా నాలుగు నెలల గుంపులు ఉండాలంటే ఏదో చెప్పుకుని ఉండిపోయింది కాదు ప్రార్థన చేసిపోయేది కాదు ఆ గుణగణాలు అది ఎప్పుడు కూడా మనకు అదీ దేవుడు బయలుపరచలే కానీ నిన్న సాయంత్రం దేవుడు బయలుపరిచింది కాబట్టి వాటన్నిటి నుంచి మనం వాటి విడుదల పొందాలా ఏదైనా ఉంటాయి కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు కదా కాబట్టి ఇవన్నీ ఎక్కడ చెప్తున్నారు కానీ మనకు దేవుడు చెప్తున్నే మనం అర్థం చేసుకొని నీ పట్ల ఎట్లాంటి ప్రణాళిక ఉందో నువ్వు అన్ని తెలుసుకునే వాళ్ళు ఒక కోట లాగా దేవుని కోటలాగా ఒక టవర్ లాగా ఉండాలా ఒక ప్రాకారం లాగా ఉండాలా ప్రకారమే నడిపిస్తున్నాడు వాళ్ళ మీద నిలబడితేనే వాళ్ళు ఆ ఉపద్రం తప్పించుకోగల ఎందున వాళ్ళంతా చెక్కబడిపోయినారు ఉన్నవాడు అట్టునే ఉంటాడు వాళ్ళు ఆ నీళ్ళకి ఏమైనా నోవా పడవా పైకి లేసింది ఒక కొండ మీద పోయి ఆగింది ఆ జలపాల్ల వచ్చి ఏం చేశారు మొత్తం కొట్టుకొని కాబట్టి నువ్వు ఓడలో ఉంటేనే నువ్వు కాపాడబట్టవు ఆ ఓడల నువ్వు ఉంటేనే సరిపోతుంది ఆ అక్కడే పోయినా అనేక మంది సతస్వరాజ జంతువులందరూ తీసుకెళ్ళిండు అంటే ఆత్మీయంగా పీరితుల దర్శనం అక్కడ మనకి జ్ఞాపకానికి వస్తుంది అని సతస్వరాజ జంతువులు అంటే ఒక గుంపులకు సాధించడం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే కాబట్టి భవిష్యత్తులో వాళ్ళందరూ ప్రభులోకి రావాలనేది ఆయన ప్రణాళిక ఆ రీతిగా చూపిస్తున్నాడు అంటే ఆయన అనేక విధాలుగా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మనం ఏం చేయాల ఇప్పుడు ఆయనకే మనం ప్రతి క్షణం మనం పరిశీలించుకొని మనం పోతూనే ఉండాలా అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆయన నీకు ఉండిన మొదటి ప్రేమను వదిలితివి ఈ నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపం చేసుకొని మారుమనిచి ఆ మొదటి క్రియని చేయము అట్లా చేసి నువ్వు మారుమనిచు పొందితేనే సర లేని అడలా నేను నీ యుద్దకు వచ్చి నీ దీపస్తంభం నీ చోట నుండి తీసివెత్తెను చూడండి ఆయన తీసేస్తాడు ఎందుకంటే దీపస్తంభం అంటే ఒక స్తంభం కదా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆయన వెలుగు ఆయన వెలుగుని మీద ఉంది నీ ఒక స్తంభం లాగా ఉండవు ఆయన వెలుగు నీళ్ళు ఉదయించాలా కానీ నువ్వు ఆ స్థానం దేవుడు ఇచ్చిండు కానీ మొదట స్థానంలో ఇచ్చిండు మన ప్రభు ఆయన మందిరంలో మనం చూస్తున్నాం ప్రకటన గణంలో నా జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభం లాగా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళంతా ఎవరంటే జయించిన వాళ్ళే శ్రమలు కష్టాలు బాధలు అవన్నీ జయించాలా మనం జయించకపోతే ఈ లోకాతి మన జీవితంలో చిక్కబడ చిక్కబడితే ఈ లోకాధిపైన వాటి వచ్చి మనం ఆశపడి అడుగుతూ ఉంటే ఏది కూడాగా మనము వాటిని చేయించకపోతే నీకు స్థానం లేదు నువ్వు తీసివేయబడుతూ కాబట్టి అర్థం చేసుకున్న ఆత్మయంగా ఒక బిల్డింగ్స్ ఒక బిల్డింగ్స్ మనకు కావాలా ఒక కట్టాలంటే నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు నాలుగు మూలలు ఉంటాయి మధ్యలో నువ్వు ఎన్ని పిల్లర్స్ అని వేసుకో కానీ బిల్డింగ్స్ మనకు ఇది నాలుగు మూలలే కనిపిస్తూ ఉంటాయి నువ్వు నువ్వు రౌండ్ కట్టుకో ఏమైనా కట్టుకో కానీ అది నాలుగు మూలే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చూడండి పరలోకం కూడా నాలుగు నాలుగు అక్కడ చచ్చివకంగా ఉందని చెప్తుంది అక్కడ అక్కడ ఫోర్ స్కైర్ అని ఉంటుంది అక్కడ అంటే పరలోక రాజ్యం కూడా అది స్టేబుల్గా ఉంది దాని కొలత ఎక్కడి నుంచి సమానంగా ఉంది కొలత కాబట్టి అక్కడ కొలతలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ కాబట్టి ఆత్మీయ జీవితం కూడా మనం కూడా కొలతల జీవితమే మంది ఆయన కొలత వేసినప్పుడు మన కొలతకు తగినట్టు మనం జీవించకపోతే ఏదైనా మెజర్మెంట్ తప్పులు ఉంటే కొలతలు ఉంటే ఏం చేయాలని సరి చేసుకోవాలి చూడండి నేను పని చేస్తాను కాబట్టి నాకు తెలుసుది ఒకసారి ఆ బిల్డింగ్ మార్కింగ్ చేస్తుంటే మట్టపు గుండితోని ఒక అద్దై ఒక పావుంచి ఒక నూలు మందు ఆ మెట్నిక్ అవుట్ అయిపోతే ఆ లాంగు లో కొన్ని ఫీట్లు క్రాస్ అయిపోతుంది గోడ ఆ బిల్డింగ్ క్రాస్ అయిపోతుంది చూడండి ఒక చిన్న మిస్టీకు ఎంత ఎంత దూరం తీసుకుపోతుందో ఆత్మీయ తీసుకుందని అర్థం చేసుకుంటే కాబట్టి అవన్నీ లోపాలు ఇంత చిన్న మిస్టిక్ ఉన్నా సరే మనలో అన్ని సరి చేసుకోవాలా అది రెండు వచ్చి కట్గం కదా అది వినేటోడికి ఎటువంటి చెప్పేటోడు కూడా అది వర్తిస్తుంది చూడండి కాబట్టి ఆ కొలత జీవితం కదా ఆయన మట్ట గూడ వేసినప్పుడు కొలత అడినప్పుడు కొలతకు కదా చక్కగా కట్టబడిన గోడ అంటే అది తిన్నగా కట్టబడింది ఆ పునాది మీద కట్టబడింది ఏ పునాది ఆయన శరీరంలాగా నువ్వు ఉండవు తలపైన శిరస్సులాగా ఆయన ఉండడు అంటే ఆయన నువ్వు ఆ గోడ ఆ గోడ అందుకే ఆ గోడ స్థిరంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ గోడ ఎవడు కూడా దాన్ని పడేయలేదు ఇరిమీకి నువ్వు ఇక్కడి ప్రకారం కానీ ఇంట్లో గోడ ఉంట ఉంటావని చెప్తారు అక్కడ ప్రభు అంటే ఆత్మీగా అర్థం చేసుకుంటే అంత గట్టితో అంత గట్టిగా ఉంటాడు ఎవరి నీ మీద వచ్చినా కానీ బాంబే వేసుకుంటున్నా వాడిని నేను ఏం చేయడన్నాడు ఏ దుష్ట శక్తి వచ్చినా పడ్డా ఎందుకు కనుక నువ్వు పడిపోవు ఎందుకంటే ఆ గోడ అపస్సులు ప్రవర్తిస్తున్న పునాది కట్టబడింది కాబట్టి ఆ గోడ ఏసి ప్రవే ఒక పునాది ఏ ప్రభే ఆ గోడ మన ప్రభుకే సాధిష్యం ఆత్మీగా నీకు నాకు సాధిష్యం ఆయన శిరస్సులాగా ఉన్నాడు మన ఆయన శరీరం లాగా ఉన్నాడు గోడ లాగా మనం ఉన్నాం మనం అనేకమైన అవయవం ఒక్కొక్కరు ఒక అవయం ఒక్కొక్క అవయం ఒక్కో రీతిగా పనిచేస్తూ ఉంటుంది కానీ శరీరం అంటే ఒకటే ఆత్మ వరకు ఒకటే చూడండి కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలా ఆ మొదటి ప్రేమంటే మన ఆత్మీయ జీవితంలో మొదటి మనం ఏ రీతిగా అర్థం ఆ రీతిగానే మనం తిరిగి మనం ఆయన సైనికు రావాలా అని చెప్తున్నాం అక్కడ కాబట్టి ఎంత అబద్ధ మనం గయించగలుగుతున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది ఇది ఒకటే ఉందంటే ఈ సంఘంలో అయితే నికోలతల క్రియలు నువ్వు ద్వేషించిన భూతముల పోద దయ్యాల బోధ అది నేను కూడా ద్వేషించును చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినులుగాక హాలె లు చూడండి ఇది వినాలన్నది చెప్తున్నా అక్కడ కాబట్టి సంగమల్ని వినాలా దేవుని బిడ్డంతో వినాలా తర్వాత వింటే ఏం చేయి వింటేనే సరిపోతుందా తర్వాత ఏం చేయాలా జయించవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనితును ఈ జీవ వృక్షం ఏ మన ప్రభుకే సాద్యం నువ్వు జయించాలా పత్తి జయించాలా ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయి శ్రమలు రాబోతున్నాయి త్వరలో అటు అన్నిటిని మనం జయించాలంటే మనం ఏం చేయాలా నువ్వు ఆయనలో కట్టబడాలా ఆయనను సంపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నప్పుడే ఈ లోకాధిపన భాషలు బయటకు వచ్చినప్పుడే అప్పుడే మనం ఆయన కొరకు మనం జీవించగలవు అన్నప్పుడే నేను దేవుడు ఆ రీతిగా ఉంచేస్తారు కానీ ఆ రెండు వాక్యాలు చూసి నేను ముగించేస్తాను ఇర్మ్యాగంధము ఐదో అధ్యాయంలో ఇర్మ్యాగంధం ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక వాక్యం చూస్తున్నాం మనం చూడండి కావున సైన్యములకు అధిపతి యుహోవ ఇలాగూ వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వారిని వాటిని అగ్నిగాను ఈ జనుల జనులను కట్టెలు కానీ చేసేదాను ఇందాక నిషన్ కదా లోప ఉంటే వాళ్ళు కట్టెలాగా తయారెత్తున్నారు అంటే ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోలేనంటే వాళ్ళంతా దయించబడుతున్నారు అంటే బంగారము ఏం చేయాలా అది ముడి బంగారం ఉంది కాకి బంగారం ఉంది అది పనికిరాని ఉంది కానీ ఆ బంగారము మంచి మొదట మంచిగానే ఉంది బంగారం అక్కడ చూస్తాం మనం ఇలా బంగారము విలువైన బంగారం ఎట్లా అది దాని స్థితి పోగొట్టుకుంది అది ఎందుకు నలుపు అని చెప్తారు అక్కడ కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ బంగారం అది శ్రమలో ఉండబోతేనే అది కాల్చబడితేనే అప్పుడుగానే అది సంపూర్ణంగా తయారు కాదు కాబట్టి ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తేనే నీ హృదయము నీ హృదయంలో దాన్ని స్వీకరిస్తే నేను ఆ ఆ పాప జీవితాన్ని దహించి వేస్తే నేను సంపూర్ణంగా మంచి సువర్ణంలో బంగారంలాగా తయారు చేస్తారు ఎప్పుడు తెలుసా నువ్వు స్వీకరించినప్పుడు ఇది కఠినంగా ఉందని విడిచిపెట్టేది కాదు నువ్వు అట్టనే ఉండిపోతావు కానీ దేవునికి ఇష్టం లేని మా కానీ వాళ్ళని కట్టేలాగా చేస్తున్నానంట చూడండి నీ నోట వాటిని అగ్నిగాను ఈ జన్మలో జన్మలను కట్టెలుగా చేసేదని ఇదే యుహో వాకు కానీ ఇరవై వచ్చనంలో అదే ఇర్మయా గంధం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో చూడండి దానికి ముందు ఎనిమిది గన్న ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఇరవై ఎనిమిదో వచనంలో తీస్తే మనకి ఇంకా బాగా అంటుంది కలగడిన ప్రవక్త ఆ కలను చెప్పగలను నా వాకు ఎవరికి ఉండనో వాడు సత్యమును బట్టి మాట్లాడగలను కాబట్టి ఆయన వాక్యం ఉన్నప్పుడు మన సత్యమే మనం ప్రకటించాలా అబద్ధమే ప్రకటించొద్దు ఎందుకంటే దేవుడు ఆయన ఆయన నిన్ను ఆయన వాక్కు నేను తీసుకొచ్చింది కాబట్టి నువ్వు సత్యమైన వాక్యమే ప్రకటించాల మనుషులు మపబట్టడానికి వీలదు చూడండి తర్వాత ధాన్యముతో చెత్తకు ఏమీ సంబంధం ధాన్యము ధాన్యమే చెత్త చెత్తనే కానీ నువ్వు చెత్తలాగా ఉన్నావా ధాన్యం అనేది మనం పరిశీలించుకోవాలా ఇదే యహో నా మాట అగ్ని కాదా వండను బద్దలు చేయు శిత్ కాదా ఇది మనం అర్థం చేసుకోవాలా ఇదే సమర్థవంతమైన వాక్ మనం ఆత్మీగా అర్థం చేసుకోవాలి కాత నిబంధన కాలంలో ప్రవక్తలు ద్వేష ఎలాంటి ఆత్మ చాలా రోషం కల ఆత్మలు ఉండేది వాళ్ళకి ఏం జరిగితే అది జరిగేది అది అక్కడ ప్రత్యని నిబంధనకు వచ్చేవారికి కూడా అర్థమే జరుగుతుంది మనం చూపించింది దేవుడు అక్కడ కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు వారిలాగా కలుగుతున్నవా అదే మనం అర్థం చేసుకోవాలి ప్రవక్తుల ఆత్మలన్నీ వాళ్ళ వశయంలో పెట్టుకున్నారు కాబట్టి మన ఒక దశలో మన దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు మనం మనం ప్రకటిస్తూ ఉంటాం మనం కానీ జాగ్రత్తగా మనం ప్రకటించాలా మనం ప్రతి దశలో నువ్వు ఏదైనా ప్రకటించు కానీ అది ఆయన ప్రేమను వాళ్ళ హృదయంలో కాల్చాలా ప్రేమనే వాళ్ళని కదిలిస్తుంది ఆ అగ్ని దేవుని ప్రేమ మారింది ఆ అగ్ని లాంటి ఆయన మాట వృత్త నిమకొచ్చే వారికి ప్రేమలాగా మారి మనుషులు మార్చింది అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు అనే విషయం చెప్తాను ప్రవక్తులందరూ వాళ్ళ ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకున్న వాళ్ళు కాబట్టి మనం కూడా ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళిపోవాలా అని మనం ప్రభు చెప్తుంది అనేసి మనం ప్రకటించుకుని ఉండం చూడండి ఏ రీతిగా అనేది నేను చెప్తా కొంచెం ముందుకు వెళ్ళినాక చూడండి నా మాట అగ్ని వంటిది కాదంటే అది అగ్ని అది కాలిపోవాల్సిందే శారీరకమైన జీవితం కాలిపోవలసిందే అది ఎంత కఠిన హృదయమైన అది మారాల్సిందే నువ్వు చెప్పే వాక్యం వింటే అదే కాదు ఇందాక చెప్పింది నిన్ను ఆ రీతిగా తయారు చేస్తారు ప్రభు మనం ఆ రీతిగా తయారు కావాలా అనే విషయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇరవై పద్దెనిమిది తొమ్మిదో వచ్చినంలో మనం ఆ రీతికి ఉంటే ఏ రీతిగా మనం ఉండాలని చెప్పి చూడండి ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామం నేను ప్రకటింపను చూడండి అందుకే ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు అడుగు అడుగున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం చెప్తున్నాను ఇక్కడ ఆయన నామం నేను అని నేను అనుకుంటున్నా మనం అనుకుంటామా మనం అనుకోవద్దు అనుకుంటున్నా చూడండి ఒక దశలో దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఒక దశలో మనం చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే ఊళ్ళలో మనం చూస్తున్నాం ఎవరికి ఎక్కువైనా ప్రాధాన్యత వాళ్ళు ఏం చేస్తే అడుగుతుంది ఓర్నే అడుగుతారు ఓర్నే నిర్చి చావుపడతారు అట్లా ఉండొద్దు అని వాక్యం చెప్తుంది ఈ రీతిగా చూడండి అది నా హృదయంలో నీకు దేవుడు ఏది బయలుపరిస్తుంది నువ్వు చూడండి అది నా హృదయంలో అగ్ని వల్లే నా ఎముకలలోనే మోయబడినది అది ఎప్పుడు నీ హృదయంలో మండాలా అదే బలిపీఠం సంబంధించిన బోధ మనం చూసినప్పుడు నీలోన ఆయన ప్రేమ ఆయన ఆత్మ ఆయన అగ్ని నేను ఎప్పుడు ఆయనక ఆయన చెప్పే విధానం అంటే ఆయన ఆయన ప్రేమ నేను ఎప్పుడు కూడా మండుతుండాలా ఆత్మీయంగా మార్గం చేసుకోవాలి ఆయన అభిషేకమైన సత్యం అయిన ప్రేమ ఎప్పుడు నీ హృదయంలో తెలుస్తూ ఉండాలా అది ఆ రీతిగా ఉండాలా చూడండి నేను ఓర్చి ఏర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు ఆయన ఎంతగానే శ్రమ వచ్చింది ప్రవక్తకి ఎంత శ్రమ వచ్చింది ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలే అయినా కానీ సరే దేవుడు చెప్పమని చెప్తున్నా కానీ నేను మానలేదు నలుదిక్కుల భయం అనేకుల గుస్తులాడు వింటిని వారు దుర్మార్గంలో మీరు చాటించినట్లా మేమును చాటితోమని అంటే ఆయన చిక్కబెట్టాలని ఆ ప్రవక్త మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారని మనం చూస్తున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాడు కుట్రలు చేసినా కానీ వాడు ఏం చేయలేదు పిస్తుడు కాబట్టి మనం ఆ రీతిగా మనం జాగ్రత్తగా మనం ముందుకి వెళ్ళిపోతానే ఉండాలి కాబట్టి అలాంటి సేవలో మనం ఉండాలి కాబట్టి ఇక్కడ నేను జేమ్స్టాంగ్ నెంబర్ లో రాసుకున్నాను ఈ అద్దెంకు అర్థాలంటే వన్న చూపు వాడంటే అక్కడ ఉంది కదా ప్రాకారం గలవా ఉంది అక్కడ తర్వాత కోటలాగా ఉన్నాను కదా కానీ దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఉంది నేను కొన్ని రాసుకున్నాను నాకు నాకు అర్థమైన కాడికి అది ఎట్లా అర్థం చేసుకోలేదు చూస్తూ దేవుడి సహాయకుడు అక్కడ ఏముందంటే ద్రాక్ష ద్రాక్షలను సేకరించేవాడు అంటే ద్రాక్ష పంటను అంటే దేవుని బిడ్డల్ని సేకరించి అంటే సేకరించడం అంటే ధనాన్ని సేకరించి ఐగుప్త దేశంలో ఏసో ఏం చేసినా ధనాన్ని మొత్తం ఆ అన్ని దేశాల నుంచి అన్ని దానాన్ని సేకరించినాయి ఒక రెంట్లో పెట్టేసినట్టు అది ఆత్మీయంగా అర్థం నుంచి కూడా అంట కాబట్టి శక్తివంతమైన విషయాలు చెప్పేవాళ్ళు అంటే అంటే దాన్ని అర్థమైంది శక్తివంతం కానీ కూడా ఉన్నాయన్నట్టు కానీ అవి ప్రవాతం చేయ మార్పులు రావన్నట్టు కానీ వాళ్ళు శక్తివంతమైన విషయాలు చెప్పేవాళ్ళంట తర్వాత బలమైన గోడలాగా ఉండటం అంటే నువ్వు ఒక గొప్ప ప్రాకారం ఉండాల ఒక దేవుని అంటే అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా మోసే ఇసాల్ మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు ఆయన ఏం చేసింది అక్కడ దేవుని మోషే నువ్వు పక్క తప్ప అంటే దేవుడు మోషే అడ్డుపడింది అక్కడ నీ వద్దు వద్దు ప్రభా వాళ్ళు నీ ప్రజల ప్రభావ నువ్వు అబ్రాహం ఇసాఫీ యాకపోతే వాళ్ళని చేసి అంటే ఆయన అడ్డుపడింది మోషే చూడండి ఆత్మీజీ మనం కూడా జీవితం ఉండాలా ఈ లోకమే తెగుడు రాబోతుంది ప్రభా కొంత సమయం ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇప్పని ప్రాధాయపడి ప్రభుల్లోకి నడిపించే సేవా జీవితం అన్నట్టు బలమైన తర్వాత హృదయాలను పరిశీలించేవాడు ప్రతి ఆత్మను మనం వివేచించాలా ప్రతి ఆత్మను మనం వివేచించాలా తర్వాత పరిశీలికులు అంటే పరిశీలన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా కాబట్టి ఒక దేశంతో సమానం ఒక మందతో సమానం ఒక జనంతో సమానం అంటే మనం అర్థం చేసుకోవాలా ఎంతగా దేవుడు అదిగా అక్కడ అర్థం చూపిస్తుంది నుంచి తెలుగులో ఒక రకం ఇంగ్లీష్ ఇంకా బాగుంది కాబట్టి ఒక దేశం అంటే మనం చూస్తాం మన రేప్కా ధర్మంలో రెండు జనాలు ఉంటాయి టూ నేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ బయో అంటే ఒక్కరొక దేశం లాంటి వాళ్ళు అనట్టు ఒక దేశం లాంటి అన్నట్టు కాబట్టి ఒక సైన్యము ఒక దళము చూడండి సమయం చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళని కూడా అర్థం అంటే అన్ని విధాలుగా ప్రతిదీ సమస్తము సహాయం చూసేవాళ్ళని కూడా అర్థం టోటల్ గా నేను ఎట్లా చేసుకోవాలంటే చూడండి కనికరించే వాళ్ళు వన్ చూపే మార్గం చూపించే వాళ్ళు తర్వాత కరిగించే వాళ్ళని కూడా అర్థం అంటే నువ్వు కరిగే మనిషి హృదయాలు కరగాల అంటే నీలో దేవుని యొక్క సమర్థమవుతున్న వాకు వాళ్ళు బయలుదేరితే వాళ్ళు కరిగించబడతాయి ఎందుకంటే వాకు బండలాంటి బద్దలు అది అది పగిలిపోవలసింది హృదయం మెత్తగావాల్సిందే కాబట్టి అలాంటి పరిచర్ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించండు కాబట్టి మనము రేపు ఏం సంభవిస్తుందో మనకి ఎవరు తెలుసు కాబట్టి మనం బతుకున్నాం ఇంతకాలం వరకు కాబట్టి ప్రభుత్వాన్ని ఆయన వాక్యని ఆయన ప్రణాళికను మనం నెరవేర్చి ముందుకు పోవాల ఈ లోకాతీత మన గొప్ప జనం మనం ఆయన సందర్భ మరి విశేషంగా మనం కూడా మనం పరిశీలించుకోవాలా నిన్నటి దిన మనం ప్రభు మనతో మాట్లాడుండు కాబట్టి ప్రతి క్షణం మనం పరిశీలించుకోవాలి నీకున్న మొదటి ప్రేమ ఈ రోజు ఉందా మనం పరిశీలించుకోవాలా రేపు కూడా పరిశీలించుకో అందరూ ఈ వాక్య ప్రతి ఒక్కరు వర్తిస్తుంది కాబట్టి మనం పరిశీలించుకోని బలగీ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే సంపూలకు సాగిపోతాం అన్నారు ఇంకా కాలే కావాలా ముందుకు వెళ్ళిపోవాలా ఒక దశ నుంచి ఒక దశకి అలాంటి కృపలు అలాంటి సేవా జీవితంలో ప్రభు మన అందరికీ ఒక చిన్న వాక్యం చూసి నేను ముగించేస్తాను హెబిల్ పత్రికలో నుంచి హెబుల్ పత్రిక పదో అధ్యాయము పదకొండు అధ్యాయం పదకొండు పదో అధ్యాయం తర్వాత ఇక్కడ చూడండి ముప్పై వచనంలో కాబట్టి మీ ధైర్యమున్ని విడిచిపెట్టకూడే మన ధైర్యం ఉండాలా ఎందుకంటే భయంకమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు నీ ధైర్యం సమస్తని ప్రభు నా కొన కోటాను అన్ను కాబట్టి నీ ధైర్యం ఏ మీ ధైర్యం ఇచ్చిపెట్టకూడ దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం మనం దొరుకుతుంది పరలోకంలో ఆయన ఇస్తాడు కాబట్టి మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై సంపూర్ణంగా నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఉరిమి అవసరమైంది అంటే ఓపిక ఉండాలా చూడండి మనలో సేవలో పోయినప్పుడు మనకు ఓపికండాలా ఒక దశ రేడియేషన్ వస్తూ ఉంటాయి కానీ నేను ఓపిక ఉండాలని ఓపిక తెచ్చుకోవాలా ఆయన ఎంతగానో ఓపిక తెచ్చుకున్నాడు కాబట్టి ఓపిక తెచ్చుకోవాలా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలను సంపూర్ణంగా తర్వాత ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చును ఖచ్చితంగా తిరిగి వస్తాయి ఈ లోకంలో చెప్పాల మనుషులకు మనం ఆయన రాకడా నా ఎదుట నీతిమంతిన వాడు విశ్వాసం మూలంగా జీవించును ఆయన ఎదుట నీతిమంతులు ఆయన నీతిమంతులు మనం చేసేది మనం విశ్వాసంగా జీవించాలా విశ్వాసం నుంచి మనం తొలిగిపోద్దు ఆయన వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఒప్పుకునేది మన చివరి వరకు మనం గట్టిగా పట్టుకోవాలా చూడండి అతడు వెనక తీసినల్లా అతను ఆత్మకు సంతోషం ఉండదు ఇంత గొప్ప పరిచర్య దేవుడిని వెనకాడుగు వేస్తే దేవుడు సంతోషించడు కానీ ఇప్పుడైతే మనం ఎట్లున్నాం అయితే మనం రచించకు వెనక తీరు కాము కానీ ఆత్మను రక్షించకు విశ్వాసం గలవారమై ఉన్నాము కాబట్టి విశ్వాసం గలవారని ఆత్మను రక్షించుకోవాలా ఎన్నో ఎంతో మంది ప్రభుత్వంతో నడిపించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రించాలని సూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్పదేవ సర్వశక్తి మంత్రానికి వందాలి సయ్యాకేంద్ర ప్రభ తిమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ మాకు మొదటి ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినారు కవా ఒకవేళ మనం లేకుంటే ప్రభావా మొదటి ప్రేమ కలిగి ఉండాలా లేకుంటే ఆ దీపస్తంభానికి తొలగిస్తున్నారు కవా ఒక పది పది దశలో మేము మా జీతంలోని పరిశీలించుకుని పోయి బిడ్డలుగా తయారు ఓ ప్రవాను తండ్రి నీకు వన్నాాలి సేయా మీరు బహు తొలగింది ప్రవా మేము సిద్ధపడాలా అనేకలు మేము అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపచ్చు ఆదేశం ప్రదేశిస్తులందరినీ ఆశ్రించే నూతన అభిషేకించి ప్రతి చోట మీరు మమ్మల్ని శాస్త్రం పెట్టుకునేనా ఈ శ్రమల కాలంలో విశ్వాసం నుంచి మేము ఓ ప్రవా నా తండ ప్రభావ మీకు ప్రతి క్షణం మీందుకొని మీకు అందుకొని మీరు జీవించాలా అనికొని మీకు చెంత మీద నటించాలా అలాంటి సేవ జితుల మిమ్మల్ని నటించి మీరు ఆకు సిద్ధపచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థిష్టంతుంది ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమ గల దేవ జీవగల తండ్రి విశాయానికి వందనాలు స్థోత్రుల స్తోత్రాల ప్రభావ సర్వనత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవానికి వందనాల తండ్రి ఇంకెంత వేలాది వందనాల ప్రభావం నాయన గడిచిన కాలం వంతా ప్రవాహం మన కాచి కాపాడి నేను ఎక్కడ చట్ట తండ్రి నేను ఈ దిన వరకు నైనా నూతన కృప నుంచి నడిపిస్తున్నందుగా నీకు తండ్రి ఇది ఒక ప్రభావం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభావ నా తండ్రి నేను తండ్రి రేపు ఏం జరుగుతుందో ప్రభావం అతను మీ బిడ్డకు బయలుపరుస్తున్నారన్నారు ప్రభావా తండ్రి నేను మీరు మమ్మల్ని సేవ చేయమని చెప్పినారు ప్రభాన తండ్రి నన్ను మీ యొక్క మార్గం చెప్పినారు ప్రభావ అంటే మీ ఆత్మాభేక ఎంత అవసరమైనా ఈ దాని శ్రమల దినాలు ఏ రైతే మేము ముందుకు మాట్లాడినారు ప్రభావ మీకు వందనాలయ్యా మీకు ఇస్తుతలు స్తోత్రాలు తండ్రి ప్రభావ అవుతాం నన్ను ఎక్కడ కూడా మేము వెనకడు వేయద్దు ప్రభావం ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభావం తండ్రి అయినా ఇళ్ళ వెళ్ళాల ప్రభావ మీరు మేము ఉండాలా ప్రభావం తరండి ఏముంటీ బాగు శ్రమల దినాలు వాటి అన్నింటిలో మేము కాపాడుపడాలంటే మేము మీ ముద్రలో ఉండాలా ప్రభావ అయినా మీ సీలింగ్ లో మేము ఉండాలా ప్రభావ మీ సీలింగ్ అంటే ఎందుకు కూడా మేము బయలుపరిచిన తండి మీకు వందనాల దయచేయండి తల్లి నేను ప్రతి చోట మీకు మీ నామానికి సాక్షులుగా ఎక్కడ ఉన్న తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావం ముందు సాగు సహాయం దయచేయండి ప్రభావ తండ్రి నేను ఇప్పుడు ఈ వైరస్ను వైరస్లను నా తండ్రి వ్యాక్సిన్లను ప్రభావ ఆశ్రయిస్తాను ఆ వైరస్ ఉపాన్ని పడ్డ ప్రతి ఒక్కరిని మీ స్వస్థపచ్చని తండ్రి నా ప్రభావ తండ్రి వెంటిలేటర్లు ఐసీలు ఉన్న ప్రతి ఒక్కరుని మీరు స్వస్థపచ్చని తండ్రి అయినా ఎదుగు ఎవరైతే ప్రభావ వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్నారో ప్రతి ఒక్కరి మీతో తిరగల ప్రభావ వ్యాక్సిన్తో ఏ ఉపయోగం ఉండదు అలా తెలుసుకోవాల ప్రభావా తండ్రి దాని దుష్ప్రభావ వాళ్ళ వాడి పడకుండా కాపాడిపారు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా ఒక్కరు కూడా నిలక్ష్యం ఉండకూడదు ప్రభావ రాబో దినాల భయంకరమైన ప్రభావ ప్రతి ఒక్కరినైనా నా తండ్రి మీ యొక్క మార్గంలో ఉండాల ప్రభావ బద్ద బోధన నుంచి విడుదల పొందాల ఆప జీవితం నుంచి విడుదల పొందాలా ప్రభా నా తండ్రి కాబట్టి లేకపోతే ప్రభావ ఎవరు నిలబడలేరు ప్రభావ దినాల్లో కాబట్టి నతండి ప్రతి ఒక్కరు మీట్టుకు తిరుటకు సహాయం దండి ప్రభావ ప్రేరులో పాల్గొన్న ప్రతి ప్రదర్శన ఆశీర్దించండి ప్రభావ రం ప్రభావతంగా అభిషేకించండి ప్రతి ఒక్కరికి మీరు శాంతి సమాధానం దండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ప్రభావరికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి తండ్రి ప్రతి విధమైన కీడు నుంచి శోధించి నాకు రంధ్ర మీ నామహిమే వాడుకోండి ప్రభావ అదే రీతి నా తండ్రి మీ అధ్యకాల సమయంలోనిపించిన బట్టి ప్రార్థిస్తాను తండ్రి అతను కుటుంబంలో మీరు శాంతి సమాధానం దయచండి ప్రభావ బిడ్డలకి రావాలా కుటుంబంలో తండ్రి మెంట్లైన కుమరించండి ప్రభావం గొప్పగా తండ్రి పనిలో కానీ ప్రతి విషయంలో మీరు ఆశీర్వించండి మీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభావ అతని మీ యొక్క మర్మల్ ఇంకా బయలుపరచండి ప్రభావ తండ్రి ఇంకో అంత దిన గొప్ప సేవ చేయాలి మహిమ నిలబడాలి అతని ప్రతి చోట మీరే తోడ శాంతి సమాధానం దయచేసి ఆయన మీరే నైనా ఆశీర్వించేకి నన్ను ముందుకు నడిపించమని ఆయన ఈ మజ్జానకాల సమయంలో ఇంకా గొప్పదైన మాకు అనుగ్రహించినందుకు వేల ఐదు వంద నాలుగు స్థుల స్తోత్రాలు చెల్లిస్తూ అజీర నిస్సుకరిస్తూ పరిశీలిన మనం ప్రార్థించబడుకున్నాను తండ్రి ఆమె తి మంత్రాలు ఇంత వర వాడితేం నా దివా ఈ వాక్యంలో భదరిచి ఇంకా ముందు ఎట్లా పోవాలా మీరే నడిపించండి నా దివా ప్రభావ అధిక విశ్వాసం దండి నా దివానికి పది దినం కలిక ఆత్మ తెరవండి వాళ్ళ నడిపించండి వాళ్ళు ఆత్మ తెలివ్వండి వాళ్ళ బిమాల రక్షణ పొందాలని అది వృధా కావాలా ఎవరి బి హాని కలగకుండా పచ్చ కూడా రక్షణ పొందాలా విశ్వ ప్రభా ను నా దివానికి రాబోయే తెగులు ఆపండి కనకరం దయద్యండి హియీ నాది ఈ తెగు ప్రభా ఆ ప్రభా నాదివానికి రక్షణ పొందాలి మీరు కారించండి నా దివానికి శోదం చేశాను ఏసు ప్రభా కలవారిలో మా పాపం శాపం రోగాలు భరించి మంచి అనే స్వార్థ అలలియా నాది సుస్తికి పోవాలా ప్రభాదీవానికిభ మీరు కార్యం చేయండి కే బ్రహ్మటం తాకండి ఆశీర్వాదించి ఇంకా సార్పించి చిన్న పిల్లల పెద్దల పిల్లలను వాడబడాలా నీకు రోజు పోషంగా ఉండాలా ఐ బ్రహ్మటం తాకలి పల్లిలో తోడు ఇంకా లోతు నడిపి బలం సార్ వాడకుండా శుభప్రభ నా దీవానికి శోదం చేసిన ఆరోగ్యం దచ్చని ఇంకా సత్యాన్ని చూపించండి అన్నచ్చు అగ్ని కంచని ఆరోగ్యం కమిటీ తాకి ఆరోగ్యం బలం తెచ్చని అక్క అన్న ఇంకా వాడబడాలి శివప్రభ సేవ నడిపించండి అలా పిల్లలు దీవించి ఆశీర్వదించి పరిశుభాత్మ విషకం పిల్లలు దీచ జ్ఞానం తెచ్చని మీ అతంలో బలపడే అగ్ని కంచంలో బహుశా దీవించండి నా దీవానికి చక్ర తాకని పలు జ్ఞానం తెలియదని వాడుకోండి ఆ ప్రాంతం కలిగించండి సంతానం కలిగించేసి తెలియచని అని వాడుకోని ఆ కుటుంబంతో మార్చని ఆ ప్రాంతం వార్త జరిగింది మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోండి ఇంత వరకు నడిపించాలని ఇంత ముందు మెట్ల పోవాలా మీరే ఆ తరంపు జ్ఞానం తెచ్చేసి మీకోసం నిలబెట్టుకోమనిస్తున్న ప్రశ్న మన ప్రభుత్వ కృప సమాధానం అందరికీ బాధ్యతలకి ఈ లోకంలో ఎంతో మంది సేవకుల కుటుంబాలకి నిద్రించిన వాళ్ళ కుటుంబాలకి సంఘాలకి విశ్వాసులకి ప్రదర్శిస్తులందరికీ అనాథ బిడ్డలకి ఈ లోకంలో ఆదరణ లేక సమాధానం లేక ఉన్న వాళ్ళందరికీ రక్షణ సమాధానం సంపూర్ణత రక్షణ అందరికీ సదాకాలం తోడిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ బ్రెదర్ మనోజ్